అనుబంధం పదిహేను ఓపెనయ్య ఓపెనయ్య తప్పులు ఎక్కడికి నెక్కడా ఎక్కువే ఎరవు తక్కులే ఈ మొక్కులు తక్కువే ధారణ ఎవ్వరికి నెవ్వరో నవ్వులే నవ్వులు తప్పులే ఈ రవ్వలు చివ్వలే సిగ్గులు బొంకులే పొందులు కింకలే గిరులు వేంకటవి బుడా నీ జంకెలే జంపులు